స్తోత్రం పరిశుభ్ర మహిమ రాజా దేవ మహోన్న ఆలోచన కడితే ఆశ్చర్యకరణి దీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మంతుల నీకు వందనైనా ఇచ్చిన సమయం బట్టి నీకే హృదయం ధర కంటి ధార చూపుధార నడకారీల ధర ఎందులో గతించ మీరు తీసుకోండి ఈ నామానికి మహిమా ఘనత ప్రపొంది వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి మహిమ పొందే దేవని నామానికి మహిమా ఘనత తెచ్చుకోమని ఏ సభ్యు పరిశుభ్రం తండ్రి ఆమె ప్రేజరాడన్నా అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు నాలో అగ్ని నాలో అగ్ని మండించు నాలో అగ్ని నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండుచుండేనే పోదా పొదకాలి పోలేదుగా అగ్ని మండుచుండెనే పొదకాలి పోలేదుగా ఆ అగ్నిలో నుండి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 పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలు అగ్ని మండించు అగ్ని కాల్చివేసేనే సిద్ధం చేసిన అర్పనను అగ్ని కాల్చివేసేనే సిద్ధం చేసిన అర్పణను అగ్ని ద్వారానే నీవు గిడ్డోన్ని ధైర్యపరచితివే ఆగ్ని ద్వారానే నువ్వు గిద్యో ధైర్యపరచితివే అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలు అగ్ని మండించు నాలు అగ్ని మండించు అగ్ని కానరానందున వారు సిగ్గు పడిపోయిరే అగ్ని కానరానందున వారు సిగ్గు పడిపోయిరే నీ అగ్ని దిగిరాగా నీవు ఎలియాను గణపరచినావే నీ అగ్ని దిగిరాగా నీవు ఎలియాను గణపరచినావే అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా లో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించు చున్నానయ్యా ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించు చున్నానయ్యా నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా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 నే సాగేదే సున్ని మార్కములు నేమ్ పాడేదో సో సనని నే సాగేదే సున్ని మార్కములు నేమ్ పాడేదో సనహో సనని వో సన్నా ఎసన్నా సన్నా ఎసన్నా సాగదేసు మార్గములు నేను పాడెద హో సన హో సనని నేను సాగద ఏ సున్ని మార్గములు నేను పాడేద హో సన కష్ట నష్టముల్ నన్ను చుట్టుముట్టినా దుఃఖ నన్ను బాధించిన కష్ట నష్టముల్ నన్ను చుట్టుముట్టినా దుఃఖ బాధు నన్ను నీ సాగిద ఏసున్ని మార్గములు నే హోసన హోసనని నే సాగిదే సున్ని మార్గములు నేమ్ పాడేద హో సన్న ఓ సనని తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినా బంధుమిత్రులు నన్ను వేధించినా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినా మిత్రులు నన్ను వేధించిన నేను సాగేదగేసున్ మాగములు నేను పాడేద హో సన్ ఓ సనని నేను సాగేదగేసున్ మార్గములు పాడేద హోసన హోసనని ఈ లోకము నన్ను ఏమి చేయును విశ్వాస జీవితంలో సాగెదను ఈ లోకము నన్ను ఏమి చేయును విశ్వాస జీవితంలో సాగెదను నేం పాడేదేసుగములు నేం పాడేద హోసో సనని నేను సాగేదయేసు మార్గములు నేం పాడేద హోసన హోసనని Thank you. మరణ బీతులు నన్ను ఆవరించినా కరువు ఇర్కులు నన్ను లొంగ తీసినాం మరణ బీతులు నన్ను ఆవరించినాం కరువు ఇరుకులు నన్ను లొంగతీసినా నేను సాగెదేసున్ మార్గములు నేమ్ పాడేదోసన్ ఓసనని నేను సాగెదేసున్ మార్గములు నేమ్ పాడేదోసన్ ఓ సననీ ఓసన్నా ఓసనా yesanna hosanna hosanna yesanna hallelujah kalivari premanu talanchuna podu kalugu chunnadi hrudayam prabhu va ni chimalanu dhyaninchuna podu paguluchunnadi hrudayam వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాన్ని శ్రీమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయము అను తోటలు విలపించు చు ప్రాధించు ధ్వని అనుతోటలు విలపించు చు ప్రార్థించు ధ్వని నలువైపులా వినబడుచున్నది పగులుచున్నది మారుదయములు కలుగుచున్నది దూకం నలువైపులా వినబడుచున్నది పగులుచున్నది మృదయములు కలుగుచున్నది దూకం అల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని స్వయమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం తెలువ పైన గోటినను అనేక నిందలు మోపినను తెలువ పైనగా గోటినను అనేక నిందలు మోపినను ప్రేమ్ వారిని మందించుటకై ప్రార్థించిన ప్రియ సూరజ నీ ప్రేమ పొగడేదను ప్రేమతో వారిని మరణించుడకై ప్రార్థించిన ప్రియజ నీ ప్రేమ పొగడెదను కల్వారి ప్రేమను తనుంచునప్పుడు కలుగుచున్నది దూత ప్రభువాన్ని శ్రైమలను ధ్యాని చునప్పుడు మగలు చున్నది హృదయం మమ్మును నీ వలె మాచుటై మీ జీవమును నీచితి మమ్మును నీ వలె మాచుటై జీవమును నీచితివే నీల మట పుతా గింజ కొని సమ పింఛరూలా నీల మట పుతా గింజ కొని కల్వారి ప్రేమను కనుంచునప్పుడు కలుగోచున్నది దూకం ప్రభువాన్ని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం పగులోచున్నది హృదయం అలా ప్రైజ్ రాజా ప్రైజ్ రాష్ట్ర నా తన బ్రదర్ వాక్యం షేర్ చేసుకుంటారు ప్రైజ్ రాండి ప్రార్థన చేసుకుందాం మరి స్తోత్రములు ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడ కరణామేడ కృపా కనికేర రాజా ఈ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నట్టు నామ తండ్రి ఆయన నువ్వే నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు మాకు చాలిన దేవుడు నువ్వే పరిశుద్ధ నామానికి స్థుతులు చెల్లిస్తూ వాక్యం మాట్లాడి మా హృదయాలను మొదలుపరుచుకోమని మిమ్మల్ని సాక్షిగా ఇలా పెట్టుకుమని ఏ సూత్రిస్తున్నామో పేరిట్టు అడుగుతుందా తండ్రి ఆ మెయిన్ బ్రదర్ వినిపిస్తుందా వినిపిస్తుంది బ్రదర్ వినిపిస్తుంది బ్రదర్ థ్యాంక్ యూ క్రియలు విశ్వాసము క్రియలు విధంగా ఈ లో క్రియ లేనిది విశ్వాసం లేదు విశ్వాసం లేని క్రియ లేదు కానీ క్రియ ఏ రూపకంగా నీతిని కనుపరుస్తుందో మనం గమనించుకుందాం మరి దేవిని పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనం యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనం అయితే స్వాతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేని చూచి నిలకడగా ఉండువాడవుడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలను ధన్యుడగును అంటున్నాడు అయితే ఈ స్వాతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమము ఆ నియమములను మనము గిలకడగా ఉండాలని చెప్తున్నాడు వాడు విని మరుచువాడు కాక క్రియ క్రియ చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడగును యువడైనను నోటికి కళ్యం పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకునుచు భక్తిగలవాడనని అనుకునిన ఎడల వాణి భక్తి వ్యర్థమే అంటున్నాడు ఈ విధముగా మరి నోటికి కళ్యము పెట్టుకొనక ఎంతోమంది దేవిని విషయంలో ఉన్నవారు కూడా నోటికి కళ్యం లేకుండా చెప్పించే చెపితమైన మాటలు హింసపరిచే మాటలు ఇతరులను బాధపరిచే మాటలు అనుచుండగా మనం వింటున్నాం అది నేనే కాదు ఎవరైనా వింటున్నారు క్రైస్తవులలో ఉండవలసినది ఏంది మరచువాడు కాక వాడు మరచువాడు కాక క్రియ చేయువాడై తన క్రియలలో ధన్యుడై ఉండాలనట నోటికి కళం పెట్టుకున్న పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకునిసూ భక్తిగలవాడనని అనుకునిన ఎడల వాని భక్తి వ్యర్థమే అంటున్నాడు దేవుడు మనము ఎంతవరకు భక్తి కలిగి ఉన్నాము మరి భక్తి ఉన్నదని మరి మనలో భక్తిని చూపించే క్రియ లేకపోతే అది వ్యర్థమే అంటున్నాడు భక్తి వాడని అనుకొనిన ఏడల వారి భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందులలో పరమర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే అంటున్నాడు మరి విశ్వాసం ఉండి ఆ విశ్వాసము తగ్గట్టు క్రియలు లేకపోతే అది వ్యర్థమే అన్నట్లుగా చెప్తున్నాడు ఎందుకని దిక్కు లేని పిల్లలను ఆదరించాలి తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదరించి వారికి ఒక పూటైనా అన్నము పెట్టే విధంగా మనము సహాయం చేయవారుగా ఉండాలి విధవరాళ్ళను వారి ఇబ్బందులలో విమర్శించాలి వారిని పరామర్శించాలి వారికి దగ్గరికి తీయాలి వాళ్ళకి ఏది పొదవగా ఉందో మనకు తోసినంత చేసినా ఆయనకు చేసినట్టే దేవునికి మనం వారికి కొంచెం చేసినా దేవునికి ఎంతో మరి దేవుడు మనను లెక్కలో జ్ఞాపకం ఇహలోక మాలిన్యము అంటకుండా తను తాను కాపాడుకున్నటే అంటున్నాడు ఈ లోకానికి మనం అంట కట్టబడి ఉండకుండా ప్రయాసపడాలి ఎందుకంటే క్రియధారణే ఇది క్రియధారణే నా అదే మరి పద్నాలుగో వచనముల రెండో అధ్యాయము పద్నాలుగో వచనం రెండో అధ్యాయము పద్నాలుగో వచనం నా సహోదరు క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఏ చెప్పిన ఏమి ప్రయోజనము క్రియలు లేనప్పుడు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అంటున్నాడు అందుకనే సహోదరులారా స్త్రి లేన లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అటి విశ్వాసము అటని అటి విశ్వాసం అతన్ని రక్షింపగలదా సహోదరుడైన సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని యక సమాధానముగా వెల్లుడి తలుకాచుకునుడి తృప్తి పొందుడి అని చెప్పిన ఏడల ఏమి ప్రయోజనము అంటున్నాడు మరి మనము ఎంతమందికి సహాయం చేయవారుగా ఉన్నాము ఈ క్రియదార ఎందరినీ మనము ఆదరిస్తున్నాము ఆయన క్రీస్తుకు కలిగిన మనసు ఎవరు కలిగి ఉన్నాము అలాంటి ఆలోచన ఎవరున్నారు మాకుంటే చాలే ఎవరితోటి ఏంది మేము దేవుల్లో ఉన్నాము అనే విధానం అది సర్టిఫికెట్ కాదు ఒక వీసా కాదు ఒక పాస్పోర్ట్ కాదు డైరెక్ట్ నేను బాప్తిసన్ తీసుకున్నాను పరలోకానికి వెళ్ళడానికి ఇది మార్గము అని ఎంచుకుంటున్నారేమో కానీ అది కాదు నిజమైన విధానము ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు అదేనా సహోదరుల కీల లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అటు విశ్వాసం అతనే రక్షింపగలదా ఏది రక్షిస్తుందంట సహోదరుడైనను సహోదరి అయినను దిగంబురలై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను మరి ఎవరున్నారు గమనించుకోవాలి మనలో ఎవరున్నారు ఆనాటికి ఎవరికి దిక్కు లేని వారికి దిగంబ్రులై అన్నము లేని వారికి మనలో ఎవరున్నారు మరి పెట్టేవారు వారికి చేస్తే మన దేవుడికి చేసినట్టే అని సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడే మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయక సమాధానముగా వెల్లుడి పలికాచకుండి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము విశ్వాసము క్రియ క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి కృతమైన దగును నీ విశ్వాసం ఉంటే లాభమేమి నీ క్రియారూపం ఏది ఆయన చూస్తాడు కదా ఆయన కన్నులు అన్నీ చూస్తూనే ఉంటాయి ఎందుకంటే ఆయన సర్వశూక్తి కలిగిన దేవుడుగా ఉంటున్నాడు ప్రతి ఒక్కటి ఆయన సూచువాడైనాడు నా బిడ్డలు ఎవరికి సహాయం చేస్తున్నారు జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది నా పిల్లలు అయ్యో నేను సృష్టించిన నా దిక్కులేని పిల్లలకు నా పిల్లలైనందుకు వీరికి ఇంత మంచి మనసు ఎక్కడి నుంచి వచ్చింది అది నాదే కదా అని ఎంతో సంతోషపడతాడు అలాంటి మనసు కలిగి క్రియారూపకమైన పనులు చేసేవారు మనలో ఉన్నారా మనం ఉన్నామా ఒకసారి గమనించుకోవాలి అందుకని అంటున్నాడు విశ్వాసము క్రియలని ఏదైతే అది ఒంటరిగా ఉండి మృతమగ్గును అయితే ఒకడు నీకు విశ్వాసం నాకు క్రియలు క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరుచము నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుస్తునని చెప్పు అయితే కాదు నీకు చూపి నీ క్రియ నేను చూపిస్తా అంటున్నాడు కానీ దేవుడు దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు అలాగు నమ్ముట మంచిదే కానీ దయ్యములను నమ్మి వణుకుతుంది అట దయ్యలు కూడా నమ్మి వణుకుతున్నది వ్యర్ధుడా క్రియలు విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుతున్నావా అంటున్నాడు వ్యర్ధుడా అంటున్నాడు వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుతున్నావా మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు పురుషుడైన అబ్రహాము గురించి చెప్తున్నారు తన పితరుడైన అబ్రహాం అంట తన కుమారుడైన ఇసాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల నీతు మంతుడని తీర్పు పొందలేదా అంటున్నాడు మరి ఆ ఏది క్రియల వలన నీతుమంతుడు క్రియా జీవితంలో విశ్వాసంతో పాటు క్రియలేనిది అది మృతమైనది అని చెప్తున్నాడు అందుకని క్రియల వలన నీతి పొందలేదా విశ్వాసము అతన్ని క్రియలలో క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేయునని క్రియ క్రియల మూలముగా అతని విశ్వాసము సంపూర్ణమైనదని గ్రహించుతున్నావు కదా కాబట్టి అదే అంటున్నారు ఇది మనము ఇంటనే ఉన్నాం కదా కానీ ఆ పాటిగా మనం పాటిస్తున్నామా మన దేవునికి ఇష్టమై ఉన్నామా లేక మన బుద్ధి మనకే మన ఇంట్లో మనం మంచిగుంటే చాలు ఇతరుల సహోదరులైనా సహోదరులైనా ఏ విధంగా ఉంటే మనకేం అవసరం లేదు అనకుండా ఈ రాటి క్రైస్తవత్వము అలా ఉంది ఎందుకంటే కొన్నిసార్లు అన్యుల చూస్తే ఆహా ఇటు ఎంత చక్కటి భక్తి ఆరు గంటలకు ఐదు గంటలకు మూడు గంటలకు లేచి వాళ్ళ ప్రయాసము ఒట్టిదాని కొరకు అంత ప్రాయాస పడుతుంది ఇన్ని ఈవులనిచ్చి నీ ప్రాణ రక్షణకు ఆయన ఆధారమయ్యండి నీ రక్తము ఆయన రక్తము అమూల్యమైన రక్తము ఇచ్చి కార్చి నేను రక్షించుకున్నా ఆ దేవునికి మరి ఇతనికి ఒక దిక్కులేని వాడికి చేస్తే దేవుడు మరి నీకు జీవగ్రంథంలోని పేరు రాయడా ఎందుకంటే బాప్తిజం తీసుకున్నప్పుడే కదా ఈ క్రియల ద్వారా ఆయన గుర్తిస్తాడు ఏమని ఆహా ఇతడు నా కుమారుడే అందుకనే ఈ క్రియలు కనపరుస్తున్నాడని ఎంతో సంతోషము దేవునిలో కలుగుతుంది అందుకని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుతున్నావు కదా కాబట్టి అప్రహావము దేవిని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను మనుషుడు విశ్వాసం వలన మాత్రమే కాక ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు మనుష్యుడు మనుషుడు విశ్వాసము విశ్వాసం మూలమున కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరని గ్రహించితిరి అటువలనే రాహాబు రహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంత్రురాలని మరి యశు ఈ భూమి రావడానికి కారణం కూడా ఈ రహావు స్త్రీ అని మనం గమనించుకోవాలి ఎందుకంటే చరిత్ర పుస్తకాలలో ఉంటాయి అవి మీరు గమనించి ఎందుకంటే ఈ క్రియలు లేకుండా క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు మరి ఎంతవరకు క్రియలు కనపరుస్తున్నాం మన సహోదరుల మధ్యనైనాను ఈ లోకం మధ్యైనను ఆ క్రియ ద్వారా ఒక ఆత్మను రక్షించి ఆయన చింతకు తెచ్చే మార్గమును వెతికే క్రియన్నే ఈ క్రియ ద్వారా విశ్వాసమనే ఈ క్రియ విశ్వాసం ఉండంగానే సరిపోదు మనసులో ఉంచుకొని విశ్వాసము ఫలిస్తామంటే కాదు నీ విశ్వాసము క్రియారూపకముగా దాచిస్తేనే మీ నడక మీ ఆలోచనలు ఎందుకంటే మీరు పసిపిల్లల మనస్సు గెలవారై ఉండమంటారు అలాంటి మనస్తత్వం ఉండాలి ఎందుకంటే ఏ మాత్రము మనలో ఏ చెడు ఆలోచనలు ఒకరి మీద ద్వేషము ఇలాంటివి ఉంటే ఏ క్రియలు మనలో జరగవు అందుకని మనం విశ్వాసం ద్వారా క్రియ కనపరచాలని దేవుడు మాట్లాడుతుంటున్నాడు అదే రాహబు అనే వేష గురించి మాట్లాడుతుంది ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆమె ఎంతో దండిరాలగా భావిస్తున్నాడు అటువలనే రాహబను వేష కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది ఆ దేశములో ఎక్కువ పట్టణములో ఆమె ఒక వేష్యగా ఉంటున్నారు కానీ ఆమె చక్కటి దైవ గ్రంథములో ఆమె పేరు రాయబడ్డదంటే దేని విధంగా క్రియల మూలముగా నీతి మంత్రురాలని హించబడింది కదా ప్రాణము లేని శరీరం ఇలాగ మృతమో ప్రాణము లేని శరీరం ఇలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము విశ్వాసమును మృతము అంటున్నాడు దేవుడు ఏ మాట భూమి ఆకాశములు గతించినను నా లేఖనములో ఒక పుల్ ఒక సున్నైనను పోలేదంటున్నాడు పాత నిబంధన కొట్టివేయబడింది కొట్టివేయబడింది అంటున్నారు పాత నిబంధన లేని కొత్త నిబంధన లేదు ఎందుకంటే బలులు మాత్రమే కొట్టివేయబడినయి ఎందుకంటే కొట్టివేయబడితే అబ్రహమును ఇందులోనికి చేర్చరు ఈ వేషానే రాహము ఇందులోకి చేర్చరు ప్రతి ఒక్కరిని ఇందులోకి అనువాదగా తీసుకునరు క్రియలు క్రియల రూపకంగా వారి విశ్వాసమును బట్టే కదా మనం మారడానికి కారణము దేవుని విషయంలో విశ్వాసము క్రియా క్రియ లేని విశ్వాసం లేదు కానీ విశ్వాసము క్రియారూపకము దాల్చాలని దేవుడు చెలవిస్తుంటున్నారు అట్లయితేనే దేవుని విషయంలో మనము ఫలించ ఉంటాము రెండో పేతులు రాసిన పత్రిక రెండో పేతులు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఒకటో అధ్యాయము ఐదో వచ్చిన రెండో పేతురు ఒకటో అధ్యాయం ఐదో వచనం ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు జాగ్రత్త మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకోండి అంటున్నాడు అందులో ఒకటైనా మనలో ఉందా మనం గమనించుకుందాం ఇవన్నీ మీరు మీదికెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు ఒకటైనా ఈ చదివిన దాంట్లో ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చదివిన దాంట్లో ఒకటైనా మనలో ఉందా ఇవన్నీ మీరు అమర్చుకోండి అంటున్నాడు సహోదర ప్రేమ దయను అమర్చుకోండి అంటున్నాడు ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అవి మన ప్రభు యేసుక్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును ఏ విధంగా చేస్తుందంటే ఆ విధంగా మనం ధరించుకుంటే సోమరితనం మనలో ఉండదు సోమరితనము సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును ఏంది దేవిని వాక్యము ఈనాడు క్రైస్తవుల విషయంలో మరి ఎంతవరకు మరి తోమరులై ఉన్నారు నిష్పరులై ఉన్నారు మరి అపకాశకులుగా ఉన్నారు ఎందుకంటే లోకం ఉన్న అడబడి అట్లుండదు కానీ మనము ఒకరితో కంపేర్ చేసుకునే జీవితం మనం జీవించిన అవసరం లేదు అది మనము ఒకరోజు తిండికి లేకపోయినా దేవుడు ప్రాణాలతో ఉంచుతాడు కానీ ఆ వాళ్ళు అట్లున్నారు కదా మన మీద చెందుకుండాలా అన్న కంపేర్లు అవసరం లేదు ఎందుకంటే వాడు రేపు అన్ని చూసుకొని మనము కంపేర్ కాకూడదు వాడు దస్తాడేం వాడితో పాటు మనం దస్తామా క్రీస్తును ప్రకటించిన కొరకైనా ఉండాలి కదా ఆ విషయం మన హృదయాల్లో భద్రపరచుకోవాలి ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు ఆయన ఉన్నవాడు అనవాడు ఇవన్నీ కలిగి ఉండాలి అని అంటున్నాడు ఋషిపల్లాయుడు కాకుండా చేయును ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములను శుద్ధి పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును నవ్వును అందువలన సహోదరులార మీ పిలుపును ఏర్పాటును నిశ్చయముగా తెలుసుకునుటకు మరీ జాగ్రత్త అంటున్నాడు మరి ఎంతవరకు మనం జాగ్రత్త పడుతున్నాం ఎంతవరకు మనం జాగ్రత్త ఆయన క్రియల రూపకంగా ఈ విధంగా మాట్లాడుకుంటున్నాడు మీరిట్టి క్రియలు చేరువా చేయువారైతే ఎప్పుడునో తొట్టిలనంటున్నాడు ఏ క్రియలు గుడ్డివాడునూ దూరదృష్టి లేనివాడును ఆ స్థానంలో మనం ఉండకుండా అందు వలన సహోదరులారా మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము వేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి క్రియలు చేయువారైతే ఈ క్రియలు ఎట్టి క్రియలు మీరిట్టి క్రియలు చేరు చేయువారైతే ఎప్పుడును త్రొట్టిల్లరు అలాగున మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము నీకు సమృద్ధిగా అనుకరింపబడను అంటున్నాడు మీరిట్టి క్రియలు చేయువారైతే ఎన్నడును త్రొట్టిల్లరు అలాగున మన ప్రభువును రక్షకుడు అయిన యేస్సు క్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగరించబడను అంటున్నాడు మరి ఇవి మనం క్రియలు ఏ విధంగా ఉన్నాయని మనం గమనించుకోవాలి మనలో ప్రేమ దహనము అంటాడు కదా పౌలు గారు పురంది పత్రిక పదమూడు అధ్యాయంలో నా శరీరమును మొత్తం కాల్చుటకి ఇచ్చినను అంత త్యాగం నేను చేసినా కానీ ప్రేమ లేకపోతే వ్యర్థుడని అంటున్నాడు నేను దేవదూతల భాషణతో మాట్లాడినను నేను ఏ విధంగా నేను వచ్చి మాట్లాడినను కుండలో పెకిలించేంత విశ్వాసము నాలో ఉన్నా కానీ నేను ప్రేమ లేకపోతే వ్యర్థుడను అంటున్నాడు అంటే ఎంత ప్రేమ కలిగిన్నాడు ఆయన అంత ప్రేమ వలనే కదా మనకి పత్రికలు రాశాడు ఈ లోకము ఆశను ఆయన పెంట కుప్పగా ఎంచుకున్నాడంట అతి సమర్పణ మనకు ఉన్నదా ఆయన సజీవుడైన దేవుని మాటలు మనకు అనుగ్రహించండు కదా అని మనకు ఈ విధమైన నడవడి ఏమాత్రమైనా మనలో ఉన్నదా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా తీరు లేని వారైతే ఎప్పుడునో త్రుటీలు ఇలాంటి క్రియలు మీరిట్టి క్రియలు లేని వారైతే ఎప్పుడును త్రొట్టిలరు అలాగు నా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అంటున్నాడు అది ఇప్పుడు కాదు ఏనాటికైనా ఆ సర్వశక్తి కలిగిన దేవుని నమ్మిన ఎప్పుడు ఆయన దిగుపడనీయాడు ఎందుకంటే బాధల్లో ఉన్న వారిని పరామర్శించడము తల్లిదండ్రులు లేని వారికి ఆహారం పెట్టడము విధవరాలను ఆదుకోవడము ఈ పుణ్యకార్యాలు మరి ఒక మాట ఏంటంటే అన్యుడకు పుర్ణీలు చేసిన ప్రార్థనను దేవుడు విన్నాడు కదా మరి మనం చేసిన ప్రార్థన ఎందుకు వినట్లేదంటారు దేవుడు వింటాడు కానీ ఏవి కలిగి ఉండాలంట విశ్వాసం ఉండగానే సరిపోదు క్రియారూపకమైన విశ్వాసము విశ్వాసము రూపకము క్రియ అంటే అది కనుపరుస్తుంది విశ్వాసము కనిపరచదు విశ్వాసము కనిపించదు కానీ క్రియ ఒక క్రియని చేస్తుంది ఆ క్రియ మనకు కళ్ళ కనిపించేటట్టుగా అది కనికరము అంటారు అది కనికరము అందుకనే దేవుడే ఎలాంటి వారైనా ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే యొక్క వేసి అయినా ఈమెను ఈ జీవగ్రంథంలో రాశారంటే ఆమె ఎంత ధనురాలో రాహబాను వేష గురించి అందుకనే మరి మనము ఏ విషయంలో వెనకంజ వేయకుండా మనకు సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయపడే వారిగా ఉండాలని దేవుడు మరి మనకు తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగుంది కదా అందుకని ఏమంటున్నానంటే మనది మనం అప్పుడు మన మీద చూసుకోక రెండవ అద్యం పదో వచనములో సోదరం లోడింది దుర్నీతి పరులను ముఖ్యముగా పనికి మారిన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకోచు ప్రభుత్వమును నిరాకరించు శిక్షలు ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు ఎందుకంటే ఈ క్రియలు లేకపోతే ఆయన ఎక్కడుంచానో అక్కడ ఉంచుతానని మాట్లాడుతున్నాడు సమర్థుడు వీరు తెగువ తెగువగలవారు స్వేచ్ఛాపరులై స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరువక ఉన్నారు దేవదూతలు కంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప నేరతురు మరి ఇటు విషయాలు కొన్ని క్రియారూపకముగా ఉన్నాయి కాబట్టి మనుషులను కొంతమంది ఈ విధంగా ఉన్నారు అని చెప్తుంటున్నారు వారైతే పట్టబడి సంపబడుడకే స్వభావ సిద్ధముగా పుట్టిన విశేష శూన్యము గల వలే వలె ఉండి తమకు తెలియని నిష్పలమును గుర్చి దూషించుతూ తమ దుష్కీ దుష్ప్రవర్తన క్రియకు దుష్ప్రవర్తనకు తేడా ఇగో ఈ విధంగా దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా ఆ అనుభవించు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందు వారు కలంకులను నిందాస్పదులునై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానమును పుచ్చుకొనుచు తమ భోగుముల ఎందు సుఖించుదురు తల్లి వీరి గురించి ఈ క్రియలు విశ్వాసము ఏ విధంగా ఉంటుందంటే ఇక వీరి గురించి చెప్తున్నాడు మనము ఆ విధంగా ఉన్నకుంటున్నట్లు పూర్ణ జాగ్రత్త గలవారమై విశ్వాసమందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనము సహనమునందు భక్తి భక్తి సహోదర ప్రేమ సహోదర ప్రేమ దయను అమర్చుకునుడి ఈ దయను అమర్చుకున్న ఇవన్నీ అమర్చుకున్న వాళ్ళు ఈ క్రియ వారిలో సమృద్ధిగా సమృద్ధిగా ఆ క్రియలు అభివృద్ధి పరచబడుతూ ఉంటాయి ఎందుకంటే క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీలో ఉంటే విధవరాళ్లను తల్లిదండ్రులు లేని వారని గుడ్డి వారిని కుంటి వారిని రోడ్ల మీద కనిపించే పిచ్చి వారికి కూడా ఒక ప్లేట్ అన్నము ఒక కవర్లో తీసుకుపోయిస్తే దేవుడు సంతోషిస్తాడు చాలు మేము రోజు పెట్టలేము కదంటే ఒక్కరోజు చాలు దేవుడు సజీవుడు కనుక ఆయన ఎల్లప్పుడూ చూసేవాడు మనకి మనము మనమే మనకు అనుకుని ఎప్పుడు ఈ లోకంలో ఎన్ని రోజులు ఉంటామో మనకే తినేదు ఎందుకంటే ఇంటి చేతితోటి ప్రపంచాన్ని జయించిన ప్రతి ఒక్కరూ ఎవరైనానూ ఈ కాలగర్భంలో కలిసిపోయిన వారే ఉన్నారు కానీ ఈ డబ్బును బట్టి మన హోదాను బట్టి మనకున్న హోదాను బట్టి ఇది కూడా మనలను పరలోక రాజ్యానికి చేర్చడానికి అర్హత ఉండదు నీ డిగ్నిటీ ఏం పనిచేయదు నీ పెద్దరికము ఏం పంచేదు నేను నమ్ముకొని ఇరవై యాభై సంవత్సరాలైన విశ్వాసమైన నీకు క్రియలు లేకపోతే క్రియలుడైన విశ్వాసము మృతమే మనం చనిపోయిన వారితోనే సమానము అంటున్నాడు క్రియలుడైన విశ్వాసము మరి ఏ క్రియతో మరి ఎవరిని మనం ఆదరిస్తున్నాం ఈ క్రియతో మనం ఎంతకుమందికి అన్నం పెడుతున్నాం ఈ క్రియతో పరమర్శిస్తున్నాము ఎందుకంటే ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు ఎందుకంటే తరము వెనక తరముగా తీస్తూనే ఉన్నది ఇది మనకు కూడా ప్రాప్తిస్తుంది కానీ మరవకూడదు ఎందుకంటే ఇది వెయిటింగ్ అనేది ఉండదు ఈ చావుకి వెయిటింగ్ మన పిలుపుకు వెయిటింగ్ అనేది ఉండదు పలానాడు వస్తే జాగ్రత్త ఉండయా మరణం నేను వస్తున్నాని మనం చెప్తే మనం ఏ విధంగా ఈ పలానా రోజు పది రోజులైనాక నువ్వు చనిపోతావు ను జాగ్రత్త ఉండు అని మరణం వచ్చి చెప్పిపోతుందా చెప్పదు ఏ క్షణము వచ్చి ఎప్పుడు మనం తీసుకొని పోతుందో కాబట్టి మనము ఉన్న రోజులైనా దేవునిలో విశ్వాసము క్రియా నమ్మకము ఇవన్నీ కలిగిన వారమై అనేకులకు మాదిరిగా ఈ లోకంలో క్రీస్తుకు సాక్షులుగా అనేక ఆత్ములకు మనము ఆయన యుద్ధకు తీసుకొచ్చి వారి లాగన ఆయనను సంతోషపెట్టి ఆయన నిత్య రాజ్యంలో అనేక ఆత్మలను చేర్చులాగన మనము ఆ క్రియారూపకమైన మార్గమును ఎంచుకొని ఆ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చి బిడ్డలుగా ఉండాలని మరి మనం ఇవి ధరించుకుంటేనే క్రియారూపకమైన పనులు దేవునికి ఇష్టమైన పనులు చేయగలం అందుకనే దేవుడు ఎవరిని కూడా ఆయన యుద్ధకు వచ్చేవాడిని తోసివేయనంటున్నాడు ఆ సువార్థ పని విషయంలోనైనాను రోజుకు మన పని ఏంటంటే ఒక్కరికైనా ఒక్కరికైనా మనం సువార్త ప్రకటించాలి లేకపోతే మనం క్రైస్తవ అయినందుకు వీరిని అనవసరంగా విశ్వాసము క్రియ లేకుండా తీసుకొచ్చి నా ఒక బాప్తిసం ఇప్పించిన అనుకుంటే దేవుడు కూడా అనుకుంటాడు రక్తంలో గడుగబడ్డారు వీళ్ళు పనింపు లేదు అనుకుంటాడు ఆయన కానీ ఒక్క ఆత్మను కూడా రక్షించకపోకపోతే మరి ఆయన ఎంత బాధపడతాడు దేవుడు పుట్టిన పిలగాడు అలాగే ఉండి పెరగకుండా ఉంటే ఎంత బాధ ఉంటుంది మనకు దేవుడు కూడా అదే విధంగా ఫలింపు లేని జీవితాలను ఎవరైనా కూడా మరి ఆత్మను రక్షింపలేని జీవితాలు ఎవరన్నా ఉంటే ఆయన కూడా తీర్పు దినంలా నీకు రక్షణ ఇచ్చి ఇంత సమృద్ధిగా నీకు అన్ని కలగజేసినా కూడా నువ్వు ఒకరోజైనా ఒకరికి సువార్త ప్రకటించినవా ఆత్మను రక్షించినావా అని అడిగే రోజు ఒకరోజు వస్తుంది ప్రతి ఒక్కరు సమాధానం చెప్పవలసి వస్తుంది నేను కూడా అందులో నేనే నేను కూడా అందుకనే దేవుని అందు భయభక్తులు కలిగి ఆయనకు మహిమ తెచ్చే విడుదలుగా అనేక ఆత్మలకు మనము నడిపింపు దయచేయాలి మన ప్రేమ కలిగిన మాటలతో వారిని ప్రభు వద్దకు తీర్చాలి అనేకులను రక్షించి దేవుని మార్గంలో నడిపి దేవిని రాజ్యం కట్టుటకు ప్రయాసపడాలి ఇదే ఈ ప్రేమ తత్వ విషయంలోనే మరి క్రియారూపకమైన దేవుడు మచూపిన మార్గముగా మనం గమనించుకొని ఇప్పుడు నుండి ఇప్పుడు ఇంతకుముందు చేయలేదమ్మా కానీ ఇప్పుడు మాత్రము శ్వాసము కలిగి క్రియల దార ఫలితం పొంది దేవునికి ఇష్టలుగా ఉండటకు ప్రయాస ఈ దేవుడు ఈ వాక్యమును దేవించునిగాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రేమగలతండి పరిశుద్ధుడ మహోన్నతడా పరిశుద్ధ నామానికి స్తులు స్తోత్రాలు చెల్లిస్తుంటాం రాజా అయా అవి నమ్మదగిన దేవుడు అతని బీదవారిని తిరిగండ్రు లేని వారిని బీదవరందరూ పరమర్శించాలంటున్నా కాజ నా మనసు మాకు తెలగేజ్ అనిపదు అలాంటిది నడిపింపు దయచేయండి పని మనుషులను కొన్ని విశ్వాసం పెట్టుకొని అవును కదా అనుకుంటే కాదు అది క్రియారూపం దాల్చి దాగ్రా ఆత్మ నడిపింపు దయచేయండి పట్టినప్పుడు ఆయన మెచ్చినట్టు స్వర్గాలు పరిశుద్ధి నావానికి ఆయన గు మీరు తీరు లేని విశ్వాసము వృత్తమే అంటున్నాంపకంగా ఆత్మలు తిప్పుడ ఆయన రోజుకు ఒకరికైనా మేము ప్రకటించడానికి సహాయం అనుభవించమని మా వాక్యము మా హృదయాల్లో భద్రపరచుకుని ఈ లోకానికి మీ మాదిరిగా మీ సాక్షులుగా మేము ఉండటం మీ ఆత్మ నడిపి మా అందరికీ దయచేయమని యశసు క్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె బ్రదర్ కొన్ని ప్రార్థనాంశాలు ఉన్నాయి రవి బ్రదర్ పెట్టిండు ప్రేయర్ లో ఛత్తీస్గఢ్ లో ఎవరో దేవుని సేవకులను కొట్టి జైల్లో పెట్టిండ్రంట పద్నాలుగు మందిని భయంకరంగా శ్రమ పెట్టి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి బ్రదర్ అలాగే వాళ్ళ సేవకుల విశ్వాసుల గురించి కూడా ప్రార్థించండి అదొక ప్రార్థనాంశము అలాగే శివ హలో ఇప్పుడు మెసేజ్ వచ్చింది బ్రదర్ అవును కరెక్ట్ అదే ఆ మెసేజ్ అదే ఛత్తీస్గఢ్ లో మంది సేవకుల్ని జైల్లో పెట్టిండ్రంట భయంకరంగా స్కీమ్స్ ఇచ్చి కొట్టిండ్రంట దేవుడు వాళ్ళకి తోడుగా ఉండాలా అక్కడ వాళ్ళకి ఎలాంటి మరణగండంగానే ఏం జరగకుండా వాళ్ళకి కాపాడాలా అలాగే ఆ సంఘాన్ని మేరీ బొమ్మలు కూడా పగలు కొట్టారు అక్కడ కొట్టారు మేరీ బొమ్మలు కూడా మేరీ మాతను కూడా పగలు కొట్టారు అక్కడ మెసేజ్ చూసాం కూడా ఛత్తీస్గఢ్ లో వాళ్ళందరినీ కొట్టి పోలీసు వాళ్ళని కూడా కొట్టారు అది దారుణంగా తయారైన పాపం అక్కడ అయితే వాళ్ళ గురించి ప్రార్థించండి అలాగే శివసాయి గురించి కూడా ప్రార్థించండి ఆ బ్రదర్ మంచం మీదనే ఉన్నాడు నడవలేని స్థితిలో ఉన్నాడు దేవుడు కొమ్మల నుంచి ఇప్పుడు కొంత ఆయన శరీరంలో మార్పు వచ్చింది ఆయన సంపూర్ణంగా తనంతటి తను లేచి నడవాలా కాబట్టి శివసాయి కృష్ణ బ్రదర్ గురించి కూడా ప్రార్థించండి బ్రదర్ అలాగే మంజులా సిస్టర్ వాళ్ళ భర్త కూడా మారాలా ఆమె కుటుంబాన్ని దేవుడు కట్టాలా అలాగే రవిచల్ల బ్రదర్ కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలా ఆయనకి అప్పుడప్పుడు హార్ట్ పెయిన్ వస్తుందని చెప్పిండ దేవుడు ఆయనని స్వస్థపరచాలా బిడ్డలు కూడా మారాలా తండ్రిని దగ్గరకు రావాలా కుటుంబంలో సమాధానం ఉండాలి బ్రదర్ కావాల్సిన ప్రతి సహాయం దేవుడు అనుగ్రహించాల బ్రదర్ అలాగే రేణుకా సిస్టర్ కి మనోజ్ బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం ఉండాల స్వరాజ్ అన్న కి రూపాస్ బ్రదర్ మంచి ఉద్యోగం అనుగ్రహించాలా అలాగే సూర్యాస్ బ్రదర్ గురించి ప్రార్థించండి కావ్య సిస్టర్ గురించి తన కుటుంబం గురించి మీరు రెగ్యులర్ గా చేసేటట్టు ప్రార్థించండి బ్రదర్ ముగ్గురు ప్రార్థిస్తారు స్వరాజ్ అన్న ప్రార్థిస్తారు గ్లోరీ సిస్టర్ ప్రార్థిస్తారు దీపా సిస్టర్ ప్రార్థిస్తారు స్తోత్రం ప్రభా నేన పదంలోకి వీళ్ళ స్తోత్రాలు దేవాయసీమకి కనికరంగలు దేవాయశ్రమ ప్రభా కృపా కనికరంగాలు దేవాయశ్ మా ప్రభు నీకు వందన స్తోత్రాలు దేవాయసీమ ప్రభు సమయంలో మగ ఇచ్చుడి భాగ్యాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు దేవాయసీమ ప్రభా ప్రతి ఒక్క శిక్ష క్రీష్ను ప్రభా మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా మా దేవాయస్ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడి నా యొక్క పనులలో దాంట్లో నీ తెలుగు చేత నడిపించిన దాన్ని బట్టి నీకే మాయమ ఘనత ప్రభావం వాక్యం బట్టి నీకు వందన స్తోత్రాలు దేవా నీరు కట్టి ఫలించ చేయండి మా క్రియలు లేకుంటే మృతమే మా విశ్వాసము ఇంత విశ్వాసం ఉన్నా క్రియారూపకంగా చూపెట్టాలి మేము దేవాయ మా ప్రభ మీరు పట్టలేకుండా ఉన్నారు మా ప్రభా మీరు దేవ ప్రతి దాంట్లో దేవ ఆకలిగా వచ్చారు మా ప్రభా మే మీకు దేవ భోజనం పెట్టారా మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో దేవాయసింహ ప్రభా మేము తగ్గించుకొని జీవించేలాగా సాయం చేయండి మా మా ప్రభా ఛత్తీస్గఢ్ వారి గురించి ప్రాణిస్తున్నాను మా ప్రభా నేను దేవా హయసింహ ప్రభా పద్నాలుగు మందిని జైల్లో పెట్టారు మా ప్రభా అక్కడ మీ కన్సర్ వేయండి మా ప్రభా ప్రతి ఒక్క పోలీసులే కానీ ఎవరే కానీ దేవాయ మా ప్రభా వారు నిన్ను హింసిస్తున్న మా ప్రభా దేవా ప్రతి ఒక్క దాంట్లో విడుదల దాయించండి మా ప్రభా మీరే సాయం చేయండి వాళ్ళ ఇంటి చుట్టుముట్ట దేవతను కౌలించండి మా ప్రభా ఎటువంటి ఆనియాపాయం కలగకుండా సాయం చేయండి మా ప్రభా దేవాసం మీరే తోడైనాడు మా ప్రభా ప్రతి ఒక్క మా ప్రభావ ఎవరైతే వాళ్ళు కొడుతున్నారో దేవాలు క్షమించాలని సాయం చేయండి మా ప్రభా దేవారు ఏం చేసినారో క్షమించండి మా ప్రభావ ఎటువంటి దారుణంకి పాడుపడకుండా దేవా మీరే సాయం చేయండి మా ప్రభా నీ అగ్నిచేత వాళ్ళని రక్షించండి మహాప్రభ మీరే తోడైనాడు మహాప్రభ అక్కడ మీద దేవుణ్ణి కుంభరించండి దేవాలయ శివ శివాసాయి కృష్ణ భద్ర గురించి ప్రాణిస్తున్నాం మహాప్రభ కుంభం నుంచి తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు వంద నా సూత్రాలు క్యూర్ చేయండి మా ప్రభ మీరే స్వస్థ పరిశేఖు మహాప్రభ మీ అంత స్వస్థత ఉంది మా ప్రభ దేవ ప్రతి ఒక్క స్వస్థత వాళ్ళు పొందుకునేదాన్ని సాయం చేయండి మహాప్రభ అలాగే మందులో సిస్టర్ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభావ హస్బెండ్ వచ్చేటప్పుడు సాయం చేయండి మా ప్రభా దేవ ప్రతి ఒక్క చెడు చక్క గద్దించాడు మా ప్రభా మీరే చూడైనడు మా ప్రభా దేవా దేవాయస్మర కల్పని మా ప్రభా శాంతి సమాధానం దయచేయండి మా ప్రభావ దేవా మా ప్రభా ఎంతమంది దేవాయశ్వ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు మా ప్రభా దేవా ప్రతి ఒక్కళ్ళు ఉత్తీర్ణత ఉంటా సాయం చేయండి మా ప్రభా మీ చూడైనడు మా ప్రభా అలాగే గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా ప్రతి ఒక్క నుంచి దేవా విడుదల దాయచేయండి మా నేను బయభక్తులు కలిగిన బిడ్డ మా ప్రభా దేవ బాప్తిసం తీసుకుని కొరకు జీవించాలన్న సాయం చేయండి మహాప్రభ దేవాయస్మైన తీర్మానం చేసుకుంటా సాయం చేయండి మహాప్రభ ఇక నష్టం కుమరించండి దేవ తలనెత్తి వరకు దేవ కాశి కాపాడిన దేవడం మహాప్రభ ఎంతో కరోనా టైంలో ఎంతో దేవాయస్మ కాచి కాపాడి దేవాయస్ మహప్రభ ప్రతి ఒక్క దేవ విడుదల దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభ అలాగే మా ప్రభ కాగశిష్యుడు గురించి ప్రాం మహాప్రభ మీరే సాయం చేయండి వాళ్ళ ఇంటి పాదిన దేవాని రక్షణ మార్గంలో నడిపించండి మా ప్రభా మీరే తోడని ప్రతి ఒక్క దేవా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తీసివేయండి మా ప్రభా ఇంటి చూపు దేవతను కాల్చండి మా ప్రభా అందరూ సాయం చేయండి ప్రతి ఒక్క చీఫ్ గద్దించండి మా ప్రభా అలాగే సురేష్ భద్ర గురించి పాటిస్తాను మా దేవ ఐసీ నుంచి తీసివేయండి మా మీరే సాయం చేయండి మా మంచి ఆరోగ్యం దాయచేయండి మా ప్రభా ప్రతి చేష్టలు తీసి మా ప్రభావ మీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవాలి అలాగే మా ప్రభు ఇంకా సిస్టర్ మన గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభావం లేవనెత్తాడు మా ప్రభావ ఇంకా దేవాలని జీవించిన బిడ్డలు మా ప్రభా ఇంకా లోతుగా వెళ్ళటకు సాయం చేయండి పరిశుద్ధ చేత ఆత్మ చేత మా ప్రభావ ఇంటి దేవాలండి మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభా దేవాళ్ళని బలంగా చేయటకు సాయం చేయండి మా ప్రభా వీరే తోడనండి మా ప్రభా అలాగే రూపించి ప్రాణిస్తున్నాడు మా ప్రభావ మంచి జాబ్ దాయి చేయండి మా ప్రభావ ఎటువంటి ఆటంకం లేకుండా సాయం మా ప్రభా గణపతి లాగా చేయడం మా ప్రభుత్వం మా ప్రభా మా సేవ కూడా దేవా ఫలిత నిశుదశక్తి తన నింపి దేవా నడిపింప చేయడం దాంట్లో దేవా దేనికి లొంగిపోకుండా దేవా ప్రభావ సాధారణంగా ఎవరిని మింగు వస్తుంది మా ప్రభావం మీరే జయించడం సాం చేయండి మా చుట్టుముట్టు కంచె వేయండి మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేపర్ దేవించి ఆశ్రయించండి దేవ కంచే మా ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో మీకు విడుదల పొందాలి మా ప్రతి ఒక్క కార్యం జరగాల ఇక్కడే ప్రతి ఒక్క కావ్య రూపకంగా కూడా నడిపించాడు మా ప్రభావితాం సరే ఆ మెయిన్ పరిశుధర ప్రేమల దేవ కృపణి వందనాల్ ప్రభా కృతజ్ఞత స్తో పరిశుధర వర్వశక్తి మంతుడ సర్వాధికారి నీకే వందనాల్ ప్రభా వేడాది దూతలతో కూడిన మార్గోన్న గొప్ప దేవాలయము నీకేందనూ ప్రభా మరి ఈ రోజు ప్రభా వాతా మాట్లాడిన ప్రభా దాన్ని బట్టి నీకు వందనలుతండి దేవాయజ్ ప్రభా నీ ప్రేమ లేకపోతే ప్రభా అది వరదమని అన్న ప్రభా కాబట్టి ప్రభా నీ యొక్క ప్రేమ ప్రభావ మేము దినదినం పొందుకుంటేనే ఉండాలి ప్రభా కాబట్టి ప్రభా నీ యొక్క ప్రేమలో మేము జీవించాలని నీ యొక్క ప్రేమలో మేము బ్రతికేలాగా సహాయపడమని ప్రార్థించడం తండ్రి ప్రతి విషయంలో కూడా ప్రభా మేము ప్రేమ కలిగి ఉండాలి ప్రభ కాబట్టి ప్రభా దిన దినం మీ యొక్క పరిశుద్ధాత్మని పొందుకోవాలి అనేకలకు సత్యాన్ని మేము ప్రకటించాలండి ఆ విధంగా మమ్మల్ని నడిపించని మాలో ఇంకా ఏదైనా ఆచకడం ఉంటే ప్రభా అది మా నుంచి తొలగించండి ప్రభా మాకు చూపించని ప్రభా నీ ఒప్పుకొని ప్రభా వాటిని విడిచిపెడతాం తండ్రి దేవాయిచు ప్రభా మా క్రియలలో ప్రభా ప్రతిదీ కూడా మేము ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంది ఎందుకంటే ప్రభా క్రియల ద్వారా ప్రభ నష్టం కలుగుతుంది కాబట్టి ప్రభా మా ప్రతి క్రియలు కూడా ప్రభా అదే నీ యొక్క క్వాలిటీస్ ద్వారానే మేము ముందుకు నడవాలా ప్రభా నీ క్వాలిటీస్ మాకు దాయించండి ప్రతి క్రియలు ప్రభా ఇంకా ప్రభా మాలో ప్రతి ఆయాస్కరం అన్నిటినీ తొలగించి సేవ నీ చిత్తమని విధంగా అయితే చెప్తుందో మేము నడుచుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంది విన్న వాక్యాన్ని ప్రభా మా వృద్ధల పల్లింప దయచేయమని ప్రార్థిస్తుండీ సేవా ఏస మేము ఇంకా ఆత్మీయంగా మేము బలపడాలా స్థిరపడాలా దేవ మేము ఈ సమయంలో ప్రభా నీ ప్రేమ ప్రభా ఇంకా ఎక్కువ ప్రభా నూరందులను మేము పొందుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి ఎందుకంటే ప్రభా ఈ లోకంలో జరుగుతుంది ప్రభా ఎక్కడ చూసినాం ప్రభా అపవిత్రత ద్వేషము ప్రభా అన్యాయం ఇవన్నీ ప్రభా కాబట్టి ప్రభా వాటన్నిటిలో కూడా ప్రభావ మేము విజయం పొందాలంటే ప్రభా కేవలం నీ ప్రేమ ద్వారానే ప్రభా దేవాయ ప్రభా మరి ప్రేమ మాలో కుమరించుకొని ప్రార్థిష్టం తండీ దేవ నీకే స్థౌతం నీకేమన్నా తండ్రి దేవాయచు ప్రభ అదే రీతిగా ప్రభా మా ఛత్తీస్గఢ్ ప్రభా ఎంతో మంది ప్రభా మరి ఫోర్టీ మెంబర్స్ ప్రభా ఆ యొక్క జైల్లో ప్రభా నీ యొక్క బిడ్డలు ఉన్నారు కాబట్టి ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోమంటున్న ప్రభా నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటారు దేవాయ ప్రభా నువ్వు సెలవించిన ప్రభా నీ యొక్క ఏది జరగదు ప్రభా దేవా నువ్వు అన్నో ప్రభా పర్లో ఒక నీ నామం పరిశుద్ధపరచబడను గాక అన్నో ప్రభా నీ రాజ్యం వచ్చిన గాక అంటున్న ప్రభా నీ చిత్రం పరలోక మందు నెరవేరున్నట్లు ప్రభా భూమి ప్రభా కాబట్టి ప్రభా నీ ఒక ఆజ్ఞ ద్వారానే ఇది రన్ అవుతుంది కాబట్టి ప్రభా మరి మీరే ప్రభా బిడలను కాపడండి రక్షించండి ప్రభా దేవాయ ప్రభా ఆ పౌలు సమయంలో కూడా ప్రభావ వాళ్ళు ఆ యొక్క జైల్లో నిన్ను స్థుతించి ఆరాధించినారు కాబట్టి ప్రభా వారికి మీరు గొప్ప విజయం ఇచ్చారు ప్రభా అదే రీతిగా ప్రభా వేరే విషయంలో ప్రభా మీరు అద్భుత లాజకాలు జరిగించండి వారికి మీరు కాపుదలగా దయచండి నీ యొక్క దూతల్ని కాపుదలగా పెట్టండి ప్రభా దేవా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మస్థ వారికి ప్రభా మీరు నింపమని ప్రార్థించడం దేవ వాళ్ళకున్న ప్రతి గాయని మీరు తొలగించండి వాటిని మీరు సాక్షిపెడగానే మీరు నిలబెట్టుకోండి ప్రభా దేవాచు ప్రభా అక్కడ ఎంతో మంది అయితే హింసిస్తున్నారో వారిని కూడా మీరు మార్చుకొని ప్రభా ఎందుకంటే ప్రభా నీ ప్రేమ వాళ్ళలో కనిపించాల ప్రభా ఆ యొక్క ప్రేమను చూసి ప్రభ ఎంత ప్రతి బిడ మారుమర్చి పొంది రక్షణకి రావాల్సిందే ప్రభా మీరు అట్లా అద్భుత రాజకాలు జరిగించమని ప్రార్థిస్తాం తండ్రి దేవానికి క్రిస్తవుతుంది నీకు వెళ్ళాలి తండ్రి దేవాయస్రభ ప్రతి బిడ మీరు కాపాడండి రక్షించండి ప్రభా దేవా వారి చుట్టూ ప్రభా నీ యొక్క దూతల్ని కాపాదించండి ప్రభా వారిని నీ యొక్క జ్ఞాపకంధమైన బుక్ల వారిని రాసుకోమని ప్రార్థిస్తాం తండ్రి వారిని యొక్క కృపలు భద్రపరచుకోమని ప్రార్థిస్తాం తండ్రి దేవాణీ క్రిస్తవుతుంది నీకు వెళ్ళిన తండీ దేవాయసు ప్రభా నీ బిడ్డలింక ఎక్కడెక్కడైతే ప్రభ హింసింపబడుతున్నారు ప్రభా వారందరూ కూడా ప్రభా నీ యొక్క ధన్యత వాళ్ళు పొందుకున్నట్లే ప్రభా ఎందుకంటే ప్రభ నువ్వు అన్నవు ప్రభా నీ నామం నియమితంలో ప్రభా హింస వచ్చినా బాధ వచ్చినా దుఃఖం వచ్చిన ప్రభా చెడ్డ మాటలు పలికినా ఏది అయినా కానీ ప్రభా ఆ యొక్క అప్పుడే ధన్యత అన్న అప్పుడే ప్రభ యొక్క రాజ్యంలో ప్రభా మీరిచే బహుమతులు ప్రభ దాన్ని నీకు వందనాలు ప్రభా కాబట్టి ప్రభ ఎంతమంది బ్రదర్స్ అయితే ప్రభా ఆ యొక్క జైలు బాధపడుతున్నారు వారికి అందరికీ కూడా ప్రభా మీరే తోడయిండు నడిపించిన ప్రభా మరి నీ యొక్క కాపుదలకు దయచిందండి అదే రీతిగా ప్రభా మరి సాయిరాం బ్రదర్ విషయాన్ని ప్రార్థిస్తుందండి ఆ బ్రదర్ ని కూడా మీరు తాకి ముట్టి స్వస్థపరచండి దేవాయచు ప్రభా కోమల నుంచి మీరు బయటకు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు తండీ దేవాయచు ప్రభా తను లేచి నడవాల ప్రభా ప్రతి ఆవలలో ప్రభా ప్రతి ఒక్క ఏం నీ యొక్క జీవం ని కుమరించ ప్రభా ఆ బిడక్కి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం ఏసుకృష్ణ నామంలో ప్రకటింపచేస్తున్న లేచి నడవాల్సిందే యేసుకృష్ణ నామంలో అజ్ఞాపసిన దేవ న యొక్క ఆత్మకరం జరిగించే ఆ బిడ్డని సాక్షి బిడ్డని నిలబెట్టుకుని అదే రీతిగా ప్రభా మంజుల శిస్టర్ విషయంలో ప్రార్థిస్తాం ప్రభా మంజుల శిస్టర్ నుండి మీ తాకన్ని ముట్టని స్వస్థపరిచని ప్రభా ఆ బిడక్కి ప్రభా యొక్క వాక్యత మీరు మాట్లాడండి ఆ బిడ ప్రభా బలపడేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంది దేవ యసు ప్రభ ఆ బిడ్డలో ఉన్న ప్రతి దుఃఖాన్ని మీరు గద్దించి కొట్టివేయండి ప్రభా దేవాస ప్రభా తన భర్త ఎక్కడున్నా కానీ ప్రభా మీరు గాలం వేసుకొని లాక్కారండి ప్రభా తె నువ్వే అద్భుతలాచ జరిగించే దేవుడు ప్రభా ఆ కుటుంబం తెలుసుకోవాలి ప్రభా ఆ కుటుంబంలో అనేక రక్షణకి రావాల్సిందే ప్రభా మీరు అక్కడ గొప్పకారం ప్రభా దేవాస ప్రభా వాళ్ళ అమ్మగారిని కూడా మీరు మార్చి అని వాళ్ళ అమ్మగారిని కూడా ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయ ప్రభావ తను కూడా ప్రభా నువ్వే నిజమైన దేవుడు అని ఆ బిడ్డ తెలుసుకోవాలండి ఆ ప్రభా రక్షణ తీసుకోవాలి ప్రభా మీరు ఆత్మాకారం చెరిగించండి దేవాయత్స ప్రభ మంజల శిస్టర్ తమ్ముడు విషయంలో స్నేహం నుంచి విడేలా దయచని ప్రభా మంచి స్నేహితుల వరకు దయచని ప్రభా దేవా పనికి వెళ్ళాలా రావాలా ప్రభా దేవాయప్రభ అక్క చెప్పిన మాట తల్లి చెప్పిన మాట విని లోబడి నడుచుకునేలాగా సహాయపడమని ప్రార్థిష్టం తండీ దేవాయత్స ప్రభా చదువుకునేలాగా సహాయపడమని ప్రార్థిష్టం తండండి దేవా అనేది ప్రభా మీరా ఆదరించండి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకోమని ప్రార్థిష్టం తండి వాళ్ళ ఇంట్లో జల్ల రేగుతున్న ప్రతి ఒక్క దురాత్మ తయ్యమా యేసుకృష్ణ నామంలో కదిసిన ఆ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే యేసుకృష్ణ నామంలో ఆజ్ఞాపసిన దేవని యొక్క ఆత్మకారిని చెరిగించని ప్రభా సాక్షి బిడ్డ నిలబెట్టుకుని నామానికి మహమ్మ తెచ్చుకుని ప్రభా దేవా బ్రదర్ విషయంలో కూడా ప్రార్థిస్తాం తండ్రి బెనీ బ్రదర్ ని కూడా మీతో ఆకండిని ముట్టని ఆపరేషన్ ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్ చేసినందుకు నీకు వందనాలు ప్రభా ఆ బిడ్డ ఇంకా ప్రభా కంప్లీట్ గా ప్రభాన్ని సన్నిధికి వచ్చి అది సహాయపడమని సాక్షిబుడంగా మీరు నిలబెట్టండి మరి ఇంట్లో ఉన్న ప్రతి కష్టాన్ని నష్టాన్ని తొలగించండి అన్నన్ని కూడా ప్రభాని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి అన్నను కూడా మీరు కాపాడండి తండ్రి దేవాయిచు ప్రభా అక్కని కూడా సర్వసత్యంలోకి నడిపించమని ప్రార్థం తండ్రి ఆ కుటుంబిమం చుట్టూ ప్రభాని యొక్క అగ్ని కవచాలు వేసి పెట్టమని తండ్రి సిస్టర్ కూడా ప్రభాని యొక్క కృపలు భద్రపరచుకొని వాళ్ళు చదువుతుండగా ప్రభా డ్యూటీలు చేస్తున్నాగా ప్రభాని యొక్క అస్తంతో ఓడించి నడిపించాను ప్రభా ఆ కుటుంబ అందరూ కూడా ప్రభాని సర్వసత్యం సో అత అనేకులకు ప్రకటన చేసేలాగా ప్రభా ఆ కుటుంబాన్ని తయారు చేయమని ప్రార్థించడం తండీ దేవాయత్స్రభ ఇంకెంతమంది బిడ్డలు ఉన్నారు ప్రభా అనారోగ్యంతో ప్రభా వారి అందరినీ యొక్క కృపల జ్ఞాపకం చేసుకోవడం ప్రభావ వారికి అందరికీ సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దాయించండి ప్రభా దేవాయత్సభ అదే రీతిగా ప్రభా కావ్య శిష్ట విషయాన్ని ప్రార్థించడం తండ్రి కావ్యశిస్టూడా తాకని ముట్టని స్వస్థపరచండి ఆ బిడ్డ చేసే ప్రతి పనులలో మీ తోడని నడిపించండి ప్రభా భార్య భర్తల మధ్య శాంతి సమాధానం ఐక్యత దయచండి వారి పిల్లల భవిష్యత్తు ని దీవించండి ఆశీర్వం చేత నింపం ప్రభావ వాళ్ళు చదువుతుండేగా ప్రభా నీ యొక్క అస్తం తోడించండి ప్రభావ మంచి చదువులు చదవాలి ప్రభా అన్నింటిలో ఫస్ట్ ఉండేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంది దివా నీకేస్తాం నీకేమని వెళ్తండి ఆ కుటుంబం చుట్టూ నీ యొక్క అగ్ని కవచాలు వేసి పెట్టండి ప్రభావ దివా నీకేస్తానైనా వారి శుద్ధ సర్వశక్తి మంతటానికి వదండి దివా ప్రతి బిడ్డని యొక్క కృపలో జ్ఞాపకం వాళ్ళంతా కూడా ప్రభా విశ్వాసంలో ప్రభా సన్నగి లేకుండా ప్రభా విశ్వాసంలో ప్రభా ఎవ్రీడే ప్రభా అంచులంచులుగా ఎదుగ సహాయకూడమని ప్రార్థం మీరు కాపాడండి రక్షించండి ప్రభా ప్రతి సేవకుల ప్రభాని యొక్క అగ్ని కవచాలు వేసి ప్రభా ఎందుకంటే ప్రభా దుష్టులు చాలా జలరేగుతున్నారు కాబట్టి ప్రభా ఆ మేము తొక్కాల ప్రభా దివా ప్రభా శత్రు మీద మీరు మాకు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రభా వాటి మేము తొక్కాల ప్రభా మేం విజయం పొందుతూనే ఉండాల ప్రభా ఎందుకంటే ప్రభా దేవాలో ఉన్నారు కాబట్టి నీ పరిశుద్ధత మాలో ఉంది కాబట్టి ప్రభా మేము ప్రతి విషయంలో కూడా ప్రభావ విజయం పొందుతాం ప్రభా ఆ విశ్వాసం మాకు ఉంది ప్రభా మమ్మల్ని ముందుకు నడిపించండి నీ సహాయం చేత ప్రభా దేవా నీకెస్తాం నీకేమైన అదే రీతిగా ప్రభా స్వరజనకి మల్ల రూపకి ఇద్దరికి కూడా ప్రభా మంచి జాబ్స్ ఓపెన్ అయ్యేలాగా సహాయపడమని ప్రార్థిష్టండి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి విజయం దయచేయండి ప్రభా మరి మీరే సాక్షిగా నిలబెట్టుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిష్టం తండీ ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ ని దీవించండి వాళ్ళ సేవ జీవితాన్ని ఫలిపడతాన్ని దయచేసింది ప్రభా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి విజయాన్ని దయచేసి ప్రభా నీ యొక్క పనిలో నిఘ్న అయిపోయేలాగా సహాయపడమని ప్రార్థిస్తూ నీ రాత్రికి ప్రతి బిడ్డను సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ స్తోత్రం పరిషత్ లో మిమ్మల్ని రజానికి వందనాలు తండ్రి ఏ స్రజాని ఎక్కి స్తోత్రం దేవా ఏసుకృష్ణ రజానికి వందనాలు తండ్రి మనం దినమంతా కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబడిన దేవానికి వందనాలు ఏ స్తోత్రం దేవా వాక్యంధర మీరు మా అతను మాట్లాడిన దేవానికి వందనా ఏ స్తోత్రం దేవా ముఖ్యంగా ఏ సజానికి వందనాలు తండ్రి ముఖ్యంగా సురేష్ ముట్టి తాకండి స్వస్థపరచండి ముడదలా దయచేసి దేవాని కృపలో భద్రపరుచుకొని దేవా కుటుంబాల మీరు రక్షించుకోండి దేవా ఈశ్వజానికి ఇస్తు ఉద్రం దేవా రామచంద్ర బ్రదర్ని కూడా ముట్టండి దేవా అప్పుడని ముట్టి తాకి స్వస్థపరచండి బుడదలా దయచేయండి రక్షించుకోండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి ఈశ్వజానికి ఇస్తు దేవా మరి ఇంకో బ్రదర్ కూడా ఎస్సు లేచి నడవాలి మీరే కార్యం జరిగించండి ప్రతి తల మొదలుకు నరికాల వరకు ఎవడం ముట్టండి నర నరాల రక్త ప్రదక్షణ దండి దేవాడని మీరు రక్షించుకుని దేవాన్ని సాక్షిగా నిలబెట్టి దేవాన్ని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా మరి అక్కడ పద్నాలుగు మంది దేవుడు బిడ్డలకు ఛత్తీస్గఢ్ లో ఉన్నారు దేవా వాళ్ళకి విడుదల మీరు దయించండి దేవా ఏసు నాలో విడుదల దయించండి దేవా మీరే కార్యం చెరిగించండి దేవా ప్రతి ఒక్క శోధనలు వాళ్ళ కొట్టివేయండి అడ్డులటంకలు తొలగించి వాళ్ళందరినీ కృపల భద్రపరుచుకొని దేవా నీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏ సజానికి స్తోత్రం దేవా ఏసు రజానికి వందనాలు తండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ముఖ్యంగా దేవా రవిచైల బ్రదర్ కూడా ముట్టండి దేవా దేవానికి కిస్తూ ఉద్రం అబడని తల మొదలు ముట్టండి నర నరాలు నీ దేవా దేవా అవిడని నీ కృపలో భద్రపరచుకోండి ఏసు క్రిసం నీ ముద్ర పొందాలా దేవా ఏస్తున్నాలో మీరే కార్యం చెరిగించండి దేవా ప్రత్యేక ఔసతులు అబడ పక్షుని తీర్చండి దేవా ఏస్తు నాలో మీరే కార్యం చరిగించండి దేవా దేవానికి ఇస్తూ ఉద్రం ఏ వందనాలు తండి ముఖ్యంగా దేవాన్ని కిస్తూ ఉద్రం దేవా మంజులస్తు ముట్టండి దేవా ఆ కుటుంబం కూడా సమాధానం దయచైన కుటుంబం పడాలి దివా నీ మీరే ఆత్మకార్యం జరిగించి శాంతి సమాధానం మా కుటుంబంలో దయచండి నెమ్మది దయచేసి దేవా కుటుంబాన్ని రక్షించుకొని సాక్షిగా నిలబెట్టి దేవా నీ నామానికి మహిమ తెచ్చుకోండి ముఖ్యంగా మనజలు ముట్టండి దేవా లేని యొక్క కూడా ముట్టండి దేవా వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం దయచండి దేవ సేవల బలంగా వాడుకొని నీ దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ముఖ్యంగా ఏసు రజా రూపస్ బ్రదర్ ని దీపస్టని ఇచ్చిన కుమార్ని ముట్టండి అప్పుడల్లా కూడా మంచి ఆరోగ్యం దయించండి ఆ బ్రదర్ కూడా జాబ్ వేస్తున్నాంలో మంచి జాబ్ రావాలి వేస్తున్నాములో మీరే కార్యం చెరిగించి దేవానికి స్తోధరం ఆ పక్షం కూడా నీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏ సజానికి స్తోధరం దేవా ముఖ్యంగా స్వరాజ బ్రదర్ ని ముట్టండి సిస్టర్ కూడా ముట్టండి వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం దయించండి దేవాన్ని కృపలో భద్రపరచుకోండి దేవా దేవా మీరు తోడై ఉండండి దేవా ఆ బ్రదర్ కూడా జాబు కూడా రావాలి ఏస్తున్నావులో మీరే కార్యం చెరిగించండి దేవానికి స్తోద్రం దేవా అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు దేవా కేవలం వల్ నమ్ముచ్చున్నారు దేవా దేవా మీరే కార్యం చేసారు మేము నమ్మొచ్చినాం దేవా అప్పటిలో పక్షున మీరు కార్యం జరిగించి దేవా నీ నామానికి మహిమ తెచ్చుకొని ఆ కుటుంబాన్ని కూడా సేవల బలంగా వాడుకొని దివా నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఈశ్వరాజానికి ఇస్తూ దేవా ఈశ్వరాజానికి వందనాలు తండండి దేవ ముఖ్యంగా కావేస్తాం అన్నను కూడా ముట్టండి దేవా అప్పుడకు మారుమన్స్ రక్షణ దండి మా దేవ ఇద్దరికి మరి రైల్వే రైల్వే దాంట్లో సీట్ రావాలి ఏ స్నావంలో రావాలా మీరే కార్యం చర్యించండి ఆ ముగ్గురికి జ్ఞానం దయించండి దేవ మనుషుల దయ నీ దయంత జ్ఞానం మంది లోకమంది వరదిల్లాలే ఏ స్నావంలో మీరే కార్యం చర్యించి దేవ అప్పుడల్లా మీరు రక్షించుకొని కృపల భద్రపరచుకోండి ముఖ్యంగా దేవానికి ఇస్తూ ఉద్రం దేవా ఏ శ్రీ కృష్ణ గణికనికి వందనాలు మీరే ఆత్మకార్యం జరిగించండి దేవా బెన్ని బ్రదర్ కూడా ముట్టండి దేవా ఏ స్నామలో దేవానికి ఇస్తూ ఉద్రం కూడా మీరు స్వస్థత దయచేసిన దేవానికి వందనాలు అప్పుడేం కూడా సేవల బలంగా వాడుకోవాలి వాడుకోండి దేవా ముఖ్యంగా అన్నను కూడా ముట్టండి అక్కను కూడా ముట్టండి అలా పాపను కూడా ముట్టండి ఆ కుటుంబాలకు తోడై ఉండి దేవా నీ నామానికి మయమర్చుకోండి దేవానికి ఇస్తూ దేవా రై బ్రదర్ వాళ్ళ బాబును ముట్టండి దేవా ఆ ముట్టి తాకిస్త స్వస్థపరచండి దేవానికి ఇస్తూ దేవానికి వందనాలు తండీ దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ఏ సజానికి దేవా మరి కుటుంబంలో దేవానికి ఇస్తూ దేవా ఈ కేబి ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ ముట్టండి దేవా వాళ్ళకున్న ప్రతి ఒక్క అవసరాల మీ తీర్చి దేవా నామానికి మహిమ తెచ్చుకొని దేవా మీరే ఆత్మకార్యం జరియించమని దేవా నామానికి మహిమ తెచ్చుకోమని ఏ స్నామలు నడు వచ్చిన రవిచల్లా బేదర్ మీరు కూడా ప్రార్థించండి పరిస్థితుడా ప్రేమ గల తండ్రి నీ కోసం జనులంతా ఎదురు చూస్తున్నాము తండ్రి కరుణామారిడా మమ్మల్ని కరుణించ ప్రభువ మా జీవము ఉన్నన్ని రోజులు నీ ప్రాంతంలో చేసుకుంటా నీ ప్రాంతం చేస్తూ నీ సేవలో ఉంటాము తండ్రి మా కష్టములు సుఖములు మీకు అన్ని తెలుసు మా దేహములు పాపములు మీ రక్తంతో కడిగి వేయండి తండ్రి ప్రభువా జనలందరికీ జీవనాధారము ఇవ్వండి ప్రభు అనుదినము మీ సేవలో ఉన్న మీ బిడ్డలు అనారోగ్యముతో అనారోగ్యముతో సరిలేక హాస్పిటల్లో ఉన్న మీ బిడ్డలందరినీ తాకండి ముట్టండి ప్రభువ ఆరోగ్య సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు అలాగే ఛత్తీస్గఢ్ లో ఉన్న మీ బిడ్డలను ఎంతమంది బాధపడ్డారో అందరికీ మీరు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము తండ్రి అందరినీ అడి అందరినీ ఆదరించి ఆరోగ్యంలో ప్రసాదించి ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధి ప్రభా మీతో పాటున్నారు ప్రభా మీ ఆత్మను ప్రభావ మా మధ్య ఆవరింపజేస్తున్నారు ఎన్నో విషయాల ప్రభావ మీరు మాతో మాట్లాడారు ప్రభా వాటి అన్నింటిని బట్టి నీకు ఎంతో మన ఈసారి వ్యక్తమైన వాక్యం నీరు కట్టి పాలింపజేసి మా హృదయంలో మేము భద్ర పచ్చుకొని ఈ వాక్యానుసారంగా మేము జీవించే బిడ్డగా తయారు చేయండి ప్రభ ప్రతి దశలోనైనా మీకు విధేయత చూపించాలా మా హృదయాలు మేము పరిశుద్ధ పరచుకొని ప్రభ వైభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేసే బిడ్డగా తయారు చేయండి అయినా మేము ఉంటుంది భయంకరమైన శ్రమల కాలంలో అయినా ఎక్కడ భయంకరమైన పరిస్థితులు ఉంటుండగా ప్రవ్వ నా దేవ అపోస్తుల కాలంలో కూడా ప్రభ ఆ ఉంది ప్రవ్వ కాబట్టి ఈ రోజు ఆ రీతిగానే ఉంది ప్రవ కాబట్టినైనా ఎన్ని నిమిషాలు చెలరేగినా కానీ ప్రభావ మీకు సువార్త అక్కడ ఆగలేదు ప్రభావ కాబట్టి ప్రభా దేనిషాలు మేము భయపడకుండా ధైర్యంగా మేము ముందుకు పోవాలా అనేకులను ప్రభావ మీ రాజ్యానికి మేము సిద్ధపరచాలా ప్రభావ మేము సిద్ధపడి ఉండాలా పెద్ద సన్నతులు ధరించే ప్రభావ శత్రుని నిధించకు ప్రభావ సర్వాన్ని కవచం మేము ధరించుకొని ప్రభావ విజయం మేము పొందాలా ప్రభా సహాయపడమని ప్రార్థించడం ప్రార్థన చేసినా కానీ ప్రభావ మీరు విజయం ఇచ్చే గొప్ప దేవుడు ప్రభా కాబట్టి ఈ లోకంలో మీకు శ్రమ కలుగునన్నారు ఆయన నుండి లోకాన్ని జయించన్నారు కాబట్టి ప్రతి శ్రమను మేము జయించాలా ప్రతి మేము ఎదుర్కోవాలా ప్రతి సమస్యల నుంచి విజయం పొందాం రోగాల మీద సైతాన్ శక్తుల మీద సమస్యల మీద కుటుంబ వ్యవస్థ మీద ప్రతి దశలో ప్రభావ మేము విజయం పొందాలా ప్రోవా ఎందుకంటే మీరు మాకు విజయం ఇచ్చినారు శత్రు అంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు ప్రాభా కాబట్టి మేము నోరు మూసుకొని మౌను కొనడానికి వీలేదు ప్రభావ యుద్ధ కవచాలు ధరించి ప్రభావ ఉన్న పరిస్థితులను ఎదిరించి మేము అనేకుల్ని సిద్ధపరచాలా ప్రాభ ఆ పోస్తులు ఎట్లా ప్రభా మీ వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించినారు సంఘం ఎట్లా ఐక్యత కలిగి ప్రభా ఏక మనసు ఏకాత్మ ఏక కలిగి ఎట్లా ప్రార్థించినారు భూ తలకిందులు చేసిండ్రో ప్రభావ సువార్తలోని ప్రభా మీ సత్యాన్ని ప్రభా ఆ మేము తల్ల చేయాలా ప్రభావ అలాంటి సేవకులుగా మీరు మమ్మల్ని తయారజీమని ప్రార్థిష్టమైనా మీరు అక్కడ తొరిగింది ప్రభా అయినా మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలా ఏ స్థితిలో పిలబడ్డము ఆ పిలుపుకు తగినట్లు ప్రభావ చివరి వరకు అంతవరకు సహించేవాడే రక్షింపబడిన కాబట్టి అంతవరకు మేము సహించాలా మీ పిలుపులో మేము ఉండాలా ప్రభావ మేము ధైర్యంగా మేము ముందుకు పోవాలా ప్రభావ అనేకులు మీ చెంత మేము నడిపించాలా అలాంటి సేవలో అందరూ నడిపించండి అయినా కేబీపీఎం గ్రూప్లో ఉన్న బ్రదర్శిస్తారు మీరు ఆశీర్దించండి మీ పాదర్శన మేము తీసుకొస్తున్నామైనా ఎత్తు పట్టుకుంటున్నాం ప్రతి కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచి పెట్టండి మీ దూతల కాబదాలని గురించిన ఉద్యోగ స్థలంలో మనకి ఉద్యోగాలు దించేయండి కుటుంబంలో సమాధానం అని గొప్ప దేవ ప్రతి విషయం మేము సహాయపడమని ఆధిస్తాం ప్రతి కుటుంబాన్ని డిస్టర్బిస్తున్న ప్రతి చీకటి శక్తులను ఏసు క్రీస్తంలో గదిస్తున్నాం సైతాన శక్తుల రోగాలను ఎత్తున డీమని స్ట్రీట్ ని గర్దిస్తున్న ప్రతి శరీరాన్ని ప్రతి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోస్తా సైతాన్ని ఆజ్ఞాపిస్తున్నా ఏసు క్రీస్తున్న నామున ప్రవ్వ మా కుటుంబంలో మీ సమాధానం గురించి మీ కొరకు పెట్టుకోండి ఈ రాత్రి కళ మంచి నిద్రను గురించండి మీ పర్లోకూపు దర్శనాలు పర్లోకపు కళలు మాకు అనుగ్రహించినైనా ప్రతి చోట మీ కొరపు మమ్మల్ని సాక్షనలు పెట్టుకుని మీరు ఆకు సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాం అయినా చేసిన ప్రతి ప్రార్థనలు మీ సన్నిధికి చేరని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రవ్వ కాబట్టి నైనా మా పిలుపు మా ఏర్పాటు మీరు నిశ్చం చేసుకుని ప్రవ్వ సద్గుణము సద్గుణ జ్ఞానము ఆశ నిగ్రహము సహోదర ప్రేమ భక్తి ఇటు కలిగి ఉండాలా అవి లేకపోతే మీ గుడ్డివారమే పర్లోపరాజ్యం మాకు లేదు ప్రవ్వ కాబట్టి వట్ అన్నిటి మీ గుణాలు మీకు ధరించుకొని మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేసి మీరు ఆగో సిద్ధపరచుకోమని త్వరలో రాన ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తనది ఆ మెయిన్ మన ప్రవ్వైన ఏస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ కేబిపిఎం గ్రూప్ ప్రదర్శిస్తున్న కుటుంబాలకి ఛత్తీస్గఢ్ లో హింసల పాలై శ్రమల పాలై ఎంతగానోంత ఉన్న ఆ కుటుంబాలకు ఆదరణ కుటుంబాలకు సేవకుల శాంతి సమాధానం ఆదరణ వారందరికీ కుటుంబాలు పలు సంఘాలు అందరికీ సదాకాలం తోడైనాక ఆమె అది మీ వ్యక్తిగత ప్రార్థనలు కూడా పెట్టండి పెదర్ అది అది ఛత్తీస్గఢ్ గురించి మొత్తం రెండు వందల కుటుంబాలని వెలివేసిరంట అక్కడి నుంచి టూ ఫ్యామిలీస్ చాలా భయంకరమైన పరిస్థితులు కాబట్టి ఆ విశ్వాసాలు మొత్తం చెదిరిపోయి కొంతమంది యూటర్న్ తీసుకురంట మళ్ళా అక్కడ